కీర్తన సంఖ్య రెండు వందల తొంభై ఐదు ఎక్కడ గడచేరి నరులు తక్కులబెట్టేరు తరుణులు భువిని కన్నుల చూపులు గాలపు చిలుకులు వెన్నెల నవ్వులే వెలితెరలు మిన్నక పురుష మృగముల పడతులు భువిని ముంచిన మాటలే మోహపు మోహపుఘంటలు మంచియ అధరములే మతులవి మించిన పురుష మృగముల వేటలు అంచెల నాడేరు అతివలు భువిని కట్టువ గట్లు కందువ కుచములు పట్టు శ్రీ వెంకటపతి మెట్టుగ పురుష మృగముల వేటలు నెట్టన నాడేరు నెలతలు భువిని